విషయం తెలుసుకుంటున్నాము జ్ఞానాధ్యాస అర్థాధ్యాస అని రెండు ప్రకారాలుగా ఉంటుంది అందులో అర్థాధ్యాస ఎందుకు పునః ఆరు ప్రకారాలు చెప్పాడు కేవల సంబంధ సంబంధ సహిత సంబంధీ అధ్యాస కేవల ధర్మధ్యాస ధర్మ సహిత ధర్మీ అధ్యాస అన్యోన్యధ్యాస అన్యతర అధ్యాస అని ఆరు ప్రకారాలు చెప్పాడు అందులో కేవల సంబంధ్యాస అనాత్మ ఎందు ఆత్మ యొక్క అధ్యాస ఆత్మ స్వరూపం చేత పూర్వసిద్ధమై ఉంది మరియు అధ్యాస నివృత్తి అయిన తర్వాత ఆత్మ యొక్క నివృత్తి కాదు జ్ఞానం చేత బాధగుటకు యోగ్యము కాదు ఆత్మ అందువల్ల ఆత్మ యొక్క సాధాత్మ సంబంధంది అధ్యాస అవుతుంది కానీ స్వరూపం చేత ఆత్మ అధ్యాస కాదు ఇక్కడ అనాత్మయందు సంపూర్ణ ప్రపంచంలో ఘటహ అస్థి పటహ అస్తి పాషాణ అస్థి అనే విధంగా అస్థి అస్థి అస్థి అనేటువంటి వ్యవహారం జరుగుతుంది కదా ఈ అస్తిత్వము ఎవరిది వాస్తవంగా ఘట పటదలకు వాస్తవంగా అస్తిత్వం ఉందా స్వరూపం చేత అవి లేనే లేవు వాటికి అస్తిత్వం ఎక్కడిది కల్పితములు కల్పిత పదార్థానికి వాస్తవమైనటువంటి అస్తిత్వము ఉనికి అనేది ఉండదు అధిష్టానాన్ని ఆశ్రయించుకొనే అధిష్టానం యొక్క సత్తాను తీసుకొనే అది భాషమానం కానీ స్వతంత్ర సత్త దానికి లేదు అందువల్ల ఈ దేహాధిక ప్రపంచమంతా కూడా అనాత్మ దానికి స్వతంత్ర సత్త లేదు మరి చైతన్యముక సత్తాను తీసుకునే అది ప్రతీతి అవుతుంది అందువల్లనే అస్తి అస్థి భాతి ఘట ప్రియ అంటున్నాము ఘటము పటము ఇవి స్వతంత్రంగా అస్తిత్వము కలివి కావు స్వతంత్రంగా సద్రూపములు కావు ఆ సత్తా అస్తిత్వము అది చైతన్యముది ఒకవేళ ఘటాది పదార్థాలు స్వతంత్రంగా అస్తిత్వం కలివైతే సద్రూపములు అయినట్లయితే మరి ఘటము ఏ విధంగా సద్రూపము అట్లా పటం కూడా సద్రూపమే అని చెప్పాలి ఎందుకంటే కలిపే పదార్థాలకు అన్నిటికీ స్వతంత్ర సత్త ఉంది అని స్వీకరిస్తే ఘటానికి ఏ విధంగా స్వతంత్ర సత్త ఉందో పటానికి కూడా స్వతంత్ర సత్త ఉంది అంటే ఘటము కూడా సత్తే పటం కూడా సత్తే పాషాణం కూడా సత్తే అన్నీ సత్యమే అన్నప్పుడు ఈ ఘట పటాదుల్లో ఈ భేదం ఎందుకు వచ్చింది అది సత్యనా ఇది సత్యన దానికి ఘటము దీనికి పటము ఎందుకు అనవలసి అది సత్యమే ఇది సత్యమే అలాంటప్పుడు మరి ఇది ఘటము ఇది పటము అనేటువంటి భేదం ఎందుకు వచ్చింది అందువల్ల ఈ ఘటపటాదులు ఒకదానియందు ఒకటి వ్యభిచారం ఉన్నాయి ఘటమునందు పటం లేదు పటమునందు ఘటం లేదు ఇట్లా పదార్థాలన్నీ కూడా ఒకదాని ఎందు ఒకటి వ్యభిచారం ఉన్నాయి మరియు అధిష్టానం నందు కూడా వ్యభిచారం ఉన్నాయి అధిష్టానం అయినటువంటి చైతన్యంలో ఉన్నాయా ఈ పదార్థాలు అక్కడ అత్యంత అభావముండి స్వరూపము చేత అత్యంత అభావం ఉండి చైతన్యం నందు అస్తిత్వమే లేదు ఉనికియే లేదు అత్యంత అభావమై ఉన్నాయో ఆ అధిష్ఠాన చైతన్యం నందే అవి లేనివై ఉండి కూడా భాషమానం అవుతున్నాయి ఇదే అధ్యాస కావున అస్తిత్వం అనేది ఏదైతే ఉన్నదో అది చైతన్యం యొక్క అస్తిత్వమే అయితే చైతన్యం యొక్క అస్తిత్వము ఘటాది అనాత్మ పదార్థాలతో తాదాత్మ సంబంధమయ్యి ప్రతీతి అవుతుంది అయితే ఎందుకు ఘట అస్థి ఘట భాతి పటహ అస్థి పటహ భాతి అని ఈ విధంగా ఘట పటాదులతో చైతన్యం యొక్క సంబంధము మనకు ఆ సంబంధము వాస్తవంగా ఉందా చైతన్యంది ఘటాదులతో వాస్తవ సంబంధం ఉందా లేదు మరి ఏమిటి అది అధ్యాస అందుకని చైతన్యంది అనాత్మ కేవల సంబంధ్యాస అవుతుంది స్వరూపం చేత చైతన్యంది అధ్యాస ఒకవేళ స్వరూపం చేత అధ్యాస అయితే మరి నివృత్తి అయిన తర్వాత స్వరూపం చేత ఆత్మ కూడా నివృత్తి కావాలి అట్లవుతుందా ఆత్మ కాదు కదా అందుకని పూర్వసిద్ధమైనటువంటి వస్తువు అంటే అధ్యాసానికి పూర్వమే ఉన్నటువంటి వస్తువుది మరి జ్ఞానం చేత బాధగుటకు యోగ్యము కాని వస్తువుది కేవలం సంబంధాధ్యాస అవుతుంది అది కేవలం ఆత్మ ఆ ఆత్మది అనాత్మ ఏందో కేవల సంబంధాధ్యాస ఆ సంబంధము అధ్యాస నివృత్తి అయిన తర్వాత సంబంధం ముఖ్య అని నిశ్చయం అవుతుంది లేకుండా అవుతుంది ఆత్మ నివృత్తి కాదు తల్ కల్పిత తాదాత్మిక సంబంధం ఏదైతే అవుతుందో అది నివృత్తి అవుతుంది అందువల్ల అనాత్మయందు ఆత్మ యొక్క అధ్యాసం కేవల సంబంధ అధ్యాసము ఇక ఆత్మయందు అనాత్మది సంబంధము సహితముగా సంబంధి అంటే అనాత్మ పదార్థము రెండింటికి కూడా అధ్యాస అవుతుంది ఎందుకనంటే ఆత్మయందు ఈ అనాత్మ స్వరూపం చేతనే లేనిది అది లేనేలేదు అత్యంత అభావం ఉన్నది స్వరూపము చేత లేనిదై ఉండి స్వరూపము చేత అన్నిర్వచనే ఉత్పన్నమయ్యి ఆ అధిష్టాన ఆత్మతో తాదాత్మ సంబంధం గలదయ్యి ప్రతీతి అవుతుంది అందుకని ఈ అనాత్మ పదార్థములది ఆత్మయందు స్వరూపము చేత సంబంధమే ప్రతీతి అవుతున్నందున సంబంధ సహిత సంబంధి అధ్యాస సంబంధి ఎందుకన్నావు సంబంధము గలది కాబట్టి సంబంధం కల దానికి సంబంధి అంటాం ఈ విధంగా భూతలం ఘటం ఉంది భూతలం చేత ఘటము సంయోగ సంబంధం చేత ఉంటుంది ఎందుకనంటే భూతనం కూడా ఒక ద్రవ్యము ఘటం కూడా ఒక ద్రవ్యం కాబట్టి ద్రవ్య యోరేవ సంయోగ అనేటువంటి నియమానుసారంగా రెండు ద్రవ్యాలదే సంయోగం అవుతుంది అది ఘటంది భూతనంతో సంయోగ సంబంధం ఉన్నది ఇప్పుడు రెండిటికి ఒకదానికొకటి పరస్పరం సంబంధము ఉంది అయితే ఈ సంబంధము గలది ఎవరు అంటే రెండు భూతలం కూడా సంబంధం గలదే అవుతుంది ఘటం కూడా సంబంధం గలదే అవుతుంది అందుకు రెండింటి యొక్క సంబంధం ఉంది కదా ఒకదానికొకటి పరస్పరము సంబంధపడి సంయోగ సంబంధం చేత ఉన్నాయి కాబట్టి ఆ సంయోగ సంబంధము గలవి ఇవి అంటే భూతలము మరియు ఘటము రెండు అందుకని ఈ రెండిటికి సంబంధీలు అనాలి సంబంధం గలవి కాబట్టి ఇవి సంబంధీలు ఒకదాన్ని చెప్తే సంబంధి అనాలి ఇప్పుడు ఈ అనాత్మంతా కూడా ఆత్మయందు కల్పిత తదాత్మ సంబంధం చేత స్వరూపం చేత అనిర్వచనీయ ఉత్పన్నమై ప్రతీతి ఈ అనాత్మ అనేది ఆత్మతో సంబంధపడి ప్రతీతి అనాత్మ సంబంధి అయింది ఆ సంబంధి అనేటువంటి అనాత్మ యొక్క సంబంధం కూడా ఆత్మయందు ప్రతీతి అవుతుంది అందుకని సంబంధ సహిత సంబంధి ఈ అనాత్మ ఆత్మయందు అధ్యస్తమై ప్రతీత అవుతుంది ఆ తర్వాత కేవల ధర్మ అధ్యాస ధర్మీ తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు కేవలం ధర్మ అధ్యాస ధర్మం యొక్క అధ్యాసనే అవుతుంది ఏ విధంగా స్ఫటికమునందు దాసాన పుష్పం యొక్క ఎరుపు వర్ణము కనపడుతుంది ఎరుపు వర్ణము అనేది ఒక ధర్మము ఆ రంగు అనేటువంటి ధర్మం కలిగినటువంటిది దాసాని పుష్పము అది ధర్మి అయితే స్ఫటికం ధర్మి యొక్క అధ్యాస అయితలేదు కేవలం యొక్క అధ్యాసం అవుతుంది ఎట్లా రక్త స్ఫటిక అంటున్నాము కేవలం రంగునే చెప్తున్నాం స్ఫటికంలో పుష్పాన్ని చెప్పడం లే స్ఫటికం పుష్పమును ఆరోపించి చెప్పడంలే పుష్పం యొక్క ధర్మం పుష్పం యొక్క రంగు దాన్ని మాత్రమే ఆరోపించి స్ఫటికం నందు చెప్తున్నాం ఏమని రక్త స్ఫటిక అంటున్నాము అందువల్ల ఇక్కడ కేవల ధర్మం యొక్క అధ్యాస అయింది ధర్మి యొక్క అధ్యాస కాలే స్ఫటికం నందు ఇది కేవల ధర్మాధ్యాసకు ఉదాహరణ అట్లే మనము దర్శనాంలో కనుక తీసుకుంటే ఇప్పుడు ఇంద్రియాలు ఇవైతే అనాత్మ ఉన్నాయి ఆ అనాత్మ ఆత్మయందు అధ్యస్థమై ఉంటుంది అయితే ఈ ఇంద్రియాదుల యొక్క అధ్యాస ఆత్మయందు కావడంలే ఒకవేళ ఆత్మయందు ఇంద్రియాదుల యొక్క అధ్యాస అయితే నేను కన్ను నేను ముక్కు నేను కాలు అని ఈ విధంగా కూడా అనవలసి వస్తుండే అట్లా ఎవరైనా నేను ముక్కును నేను కన్నును అని అనరు ఎందుకు ఇంద్రియాలు స్వరూపం చేత ఆ ధర్మి అనేటువంటి ఇంద్రియం ఏదైతే ఉన్నదో దాన్ని అధ్యాస అయితే లేదు కానీ ఇంద్రియం యొక్క ధర్మములు అధ్యాసవుతున్నాయి ఏ విధంగా నేను గుడ్డివాణ్ణి అహం అందహ అహం మూకహా అహం బదిరహ అహం పంగు అని ఈ విధంగా అంటాడు నేను కుంటివాణ్ణి నేను గుడ్డివాణ్ణి నేను చెవిటి అంటాడు కానీ నేను కన్ను నేను ముక్కు నేను చెవి నేను కాలు అన్నాడు కదా అంటే ఇంద్రియాలను అధ్యాసం చేసుకోవడంలే ఆరోపణం చేసుకోవడం వల్ల ఇంద్రియ ధర్మారణ అధ్యాసం చేసుకో అందుకని ఇది కేవలం ధర్మ అధ్యాస అని చెప్పాలి స్థూల దేహకే గౌరతాది స్థూల దేహం యొక్క గౌరత అంటే స్థూల శరీరం ఎర్రగా ఉంటే నేను అంటాడు ఎర్రగా ఉంటే నేను అంటాడు స్థూల దేహం యొక్క గౌరతాది ధర్మాలు మరి ఇంద్రియాల ధర్మాలు ఇంద్రియాల ధర్మాలు ఏమిటి అంధత్వం అందత్వ ధర్మాలు ఇంద్రియము చక్కగా పనిచేస్తే అందులో ఇంద్రియంలో పటుత్వం ఉందన్నమాట ఆ పటుత్వ ధర్మాన్ని తీసుకొని నేను చక్కగా చూడగలుగుతున్నాను అంటాడు ఆ ఇంద్రియం యొక్క ధర్మం చక్కగా చూచుట అనేది ఇంద్రియం ధర్మాన్ని తన ఎందు ఆరోపించ అందత్ మందత్వ పటుత్వాది ధర్మాలు నా కన్నులు కనపడడం లేదు అంటాడు నా కన్నులు అంటాడు నేను కన్నుని అనడం లేదు ఆ కన్ను యొక్క ధర్మాలను తన కింద ఆరోపించుకున్నాను అహమందహా నేను గుడ్డివాణ్ణి నేను కుంటివాణ్ణి అదే పాదేంద్రియం కాలు అంటే పాదేంద్రియం ఆ పాదేంద్రియం ధర్మం కుంటితనం ఆ కుంటితనం అనే ధర్మాన్ని తన కింద అంటున్నాడు కానీ నేను కాలు అని అనడం లేదు ఈ విధంగా దేహం యొక్క ధర్మాలు అంటే ఎరుపు నలుపు మొదలైనటువంటి రంగు దేహానికి ఏదైతే ఉంటుందో అవీటిని నేను శ్యామ వర్ణం గలవాణ్ణి నేను గౌరవ వర్ణం గలవాన్ని నేను ఎర్రుణ్ణి కర్రుణ్ణి అంటాడు మరియు నేను గుడ్డివాణి పొంతివాణి ఇంద్రియ ధర్మాన అందువల్ల ఆత్మయందు ఈ అనాత్మైనటువంటి దేహం ధర్మాలు ఇంద్రియాల ధర్మాలు ఆరోపించబడుతున్నాయి ఇవి కేవలం ధర్మములే ఆరోపించబడుతున్నాయి కానీ ధర్మి అంటే ఇంద్రియము కానీ దేహమును కానీ ఆరోపించుకోవడంలే చేయడం లే నేను దేహం నేను శరీరం అనే అని అనడంలే నేను ఎర్రగా ఉన్నాను ఎర్రగా ఉన్నాను అంటున్నాడు ధర్మాలను ఆరోపించుకు ఈ విధంగా ఇంద్రియాల యొక్క దర్శనాది ధర్మాలను దేహం యొక్క ధర్మాలను ఆత్మయందు ఆరోపించుకొని వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి ధర్మిల యొక్క స్వరూపం చేత అధ్యాస కావడం లేదు వాటి ధర్మాలు మాత్రమే అధ్యాస ఉన్నాయి అందువల్ల ఆత్మయందు దేహముది మరి ఇంద్రియాలది కేవలం ధర్మ అవుతుంది ఇక ధర్మ సహిత ధర్మీ అధ్యాస అంతఃకరణము మరి దాని ధర్మాలైనటువంటి సుఖము దుఃఖము కర్తృత్వము భోక్తృత్వము ఇవన్నీ ధర్మాలు ఈ ధర్మాల సహితంగా ధర్మి యొక్క అధ్యాస అంటే కర్తృత్వ భోక్తృత్వాది ధర్మాలతో కూడుకున్నటువంటి అంతఃకరణము స్వరూపము చేత ఆత్మయో అధ్యాస అయిపోయింది అహం కర్త అహం భోక్త అహం సుఖీ అహం దుఃఖీ అంటాడు ఇక్కడ అంతఃకరణము అంతఃకరణ ధర్మాలను ధర్మ సహిత ధర్మ యొక్క అధ్యాస చేసుకుంటూ ఉన్నాయి అంతఃకరణకే కర్తాపన్న ఆదిక ధర్మ ఆరు స్వరూపం దోనూ ఆత్మ విషయ అధ్యస్తాయి అంతఃకరణం ఒక ధర్మ రేని కర్తృత్వ భక్తృత్వాదులు మరియు ఆ అంతఃకరణం స్వరూపం చేత ఆత్మయందు అధ్యస్తం అవుతుంది అందువల్ల అంతఃకరణంది ఆత్మయందు ధర్మ సహిత ధర్మీ అధ్యాస అనబడుతుంది అంతఃకరణము దాని ధర్మాలు అహం శబ్దానికి కూడా విషయమవుతుంది ఆత్మ కూడా విషయమవుతుంది ఇక్కడ అహంకర్త అంటున్నప్పుడు ఈ కర్తృత్వం ఎక్కడుంది అంతఃకరణం ఉంది ఆ అంతకరణం ఉన్నటువంటి కర్తృత్వాన్ని మరి అంతఃకరణాన్ని రెండింటినీ తన ఎందు ఆరోపించుకొని అహంకర్త అంటుంది అట్లే అన్యోన్య అధ్యాస అంటే పరస్పర అధ్యాస యందు మరొక అధ్యాస దీని అధ్యాస దానియందు దాని అధ్యాస దీనియందు పరస్పర అధ్యాస ఇది అన్యమునందు అన్యం యొక్క అధ్యాస అన్యోన్య అంటారు ఉదాహరణకు ఒక లోహపిండం ముర్రని అయోగోళకం అంటారు అంటే ఇనుప ముద్ద ఎనుప గుండు దాన్ని అగ్నిలో వేసి బాగా వేడి చేశామనుకోండి అదే కమ్మరివాణి దగ్గర అగ్నిలో ఆ ఎనుప గుండును వేసి దాన్ని గాలి వీసినట్లయితే ఆ అగ్ని రగులుకొని ఇనుప గుండును కూడా అగ్నివల చేసుకుంటుంది ఆ అగ్ని అగ్ని గుండుతో సంబంధమయ్యి ఎనుప గుండును కూడా ఎర్రగా అగ్నివల చేసుకుంటుంది ఇప్పుడు ఇక్కడ ఆ ఇనుపగుండును తీసి బయట పెట్టినట్లయితే ఎవరైనా పిల్లలు పట్టుకోవడానికి పోతే అరే అగ్ని కాలుతుంది రా అంటారు అగ్ని కాలుతుంది అంటారు అగ్ని ఆ ఇనుప అగ్ని ఆరోపింపబడింది కాబట్టి ఆ అగ్ని యొక్క ధర్మము కాలుట దహించుట అగ్ని యొక్క ధర్మము మరియు అగ్ని ఎక్కడ ఆరోపించబడింది లోహపిండం నందు అయోగోలకం నందు మరియు ఆ ఇనుపగుండు యొక్క ధర్మము ఏదైతే గురుత్వం ఉంటుందో వజన్ దాన్ని గనక చూసినట్లయితే ఇనుపగుండు ఆ ఇనుము భుజన్ ఉన్నది ఏదైతే ఉన్నదో అది అగ్నిలో ఆరోపించబడుతుంది అగ్ని భుజన్ ఉన్నది అగ్ని కాలుతుంది అంటారు ఇక అగ్ని యొక్క ధర్మాలు ఇనుపగుండులో వచ్చేసాయా మరి ఇనుపగుండు యొక్క ధర్మాలు ఏదైతే గురుత్వం బరువు అది అగ్ని బరువుగా ఉంది అంటాము అంటే ఇనుప గుండులో ఉన్నటువంటి గురుత్వం అనేది ధర్మం అగ్నిలో చెప్తాము అదేవిధంగా అగ్ని గుండ్రంగా ఉంది అంటాము అదే ఆ వర్తులాకారము అగ్ని గుండ్రంగా ఉంటుంది ఆ ఇనుప గుండు యొక్క గుండ్రనితనము ఆ ధర్మము ఆ వర్తులత్వము అగ్నిలో ఆరోపిస్తున్నాము దాని యొక్క గురుత్వాన్ని ఇనుపగుండు యొక్క ఆకారం స్వరూపము చేత అగ్నియందు అగ్ని యొక్క స్వరూపాధ్యాస వినుపగుండు ఎందు వినుపగుండు యొక్క ధర్మం అగ్నియందు అగ్ని యొక్క ధర్మం వినుపగుండు ఇట్లా ఒకదాని అందు ఇంకొక యొక్క పరస్పర అధ్యాస దీనికి అన్యోన్య అధ్యాస అంటారు అదేవిధంగా ఆత్మది అనాత్మయందు అనాత్మది ఆత్మయందు అధ్యాస బుద్ధి జడమున్నది కానీ నేను తెలివి నేను పండితుణ్ణి అంటాడు ఈ తెలివి ఎక్కడిది చైతన్యంది కదా ఆ చైతన్యము యొక్క ధర్మము అనాత్మైనటువంటి బుద్ధి ఎందు ఆరోపించబడింది ఇక చైతన్యం అస్తిత్వము దేహం ఆరోపించబడింది ఘటాదులయందు ఆరోపించబడింది చైతన్యం యొక్క సుఖము శబ్దాది విషయాల్లో ఆరోపించబడి విషయాలే సుఖ అని భ్రమలో పడిపోతున్నారు జీవులు నాకు ఇది సుఖమున్నది అది సుఖం ఉన్నది అనే విషయాల్లో శబ్ద స్పర్శ రూప రసగంధ అనేటువంటి శబ్దాది విషయాలే సుఖరూపములు అని భ్రమ జీవులు కానీ సుఖం వాస్తవంగా ఎక్కడ ఉంది చైతన్యం ఉంది అందుకని చైతన్యము స్వరూపం చేత కాదు చైతన్యం యొక్క సంబంధము అనాత్మయందు అవుతుంది దేహము ఘటము పటము ఇత్యాదులయో చైతన్యం యొక్క అస్తిత్వం అవుతుంది బుద్ధి అదుల్లో చైతన్యం యొక్క జ్ఞానం అధ్యాసవుతుంది శబ్దాది విషయాల్లో చైతన్యం యొక్క సుఖము అధ్యాసం అవుతుంది అట్లే చైతన్యం అనాత్మ యొక్క అధ్యాస అహం బ్రాహ్మణ అహం వైశ్య అహం బ్రహ్మచారి అని అనాత్మను తనయందు ఆరోపించుకొని ఆత్మయందు ఈ బ్రాహ్మణత్వాది జాతులు ఉన్నాయా దేహాదులు ఉన్నాయా అంతఃకరణం ఇంద్రియాదులు ఉన్నాయా ప్రాణం ఉన్నదా ఏమున్నదో ఆ చైతన్యంలో ఏదీ లేదు అయినా కాని అహం జన్మ మరణవాన్ అహం క్షుత్పిపాసవాన్ అహం సుఖ అని అనాత్మ ధర్మాన్ని తన ఎందు ఆరోపించారు మరియు ఆరోపించుకొని అహం మనుష అంటున్నాడు ఈ ప్రకారంగా అనాత్మను ఆత్మయందు ఆత్మను అనాత్మయందు పరస్పర అధ్యాస ఏదైతే ఉందో ఇది అన్యోన్యాధ్యాస అంటారు శంకరాచార్యుల వారు అధ్యాస భాషలో ఈ అన్యోన్యాధ్యాస ఒకటే ముఖ్యంగా చెప్పాడు దీనిలోనే అన్ని అంతర్భూతమవుతాయి ఈ విధంగా పరస్పర అధ్యాసకు అన్యోన్యాధ్యాస అంటారు ఇక అన్యతర అధ్యాస అంటే ఇప్పుడు మనం అన్యోన్య అధ్యాస ఏదైతే చెప్పుకున్నామో ఈ ఒకదాని ఎందు ఒకది ఆత్మది అనాత్మయందు అనాత్మయ అనాత్మది ఆత్మయందు అయితే ఇక్కడ మనము ఏదో ఒకదాని యొక్క అధ్యాస చెప్పినట్లయితే ఇది అన్యతర అన్యతర అనేది తర ప్రత్యంటారు తర తమ పౌ గహ అనేటువంటి పాని సూత్రం అనుసరించి తరప్రత్యయము తమ ప్రత్యయము రెండు ఉంటాయి తరప్రత్యయము ఎక్కడొస్తుందంటే రెండింటిలో ఒకదాన్ని చెప్పేది ఉంటే తెర ప్రత్యయం వస్తుంది అన్యతర రెండింటిలో ఒకటి లేదా ఏకతర అంటారు రెండిట్లో ఒకటి అని చెప్తాము అంటే రెండింటిలో ఒకదాన్ని చెప్తే అన్యతర అంటారు ఇక అనేకములో ఒకదాన్ని చెప్పేది ఉంటే అన్యతమ అంటారు రెండిటి కంటే అనేక పదార్థాలు అనేక వ్యక్తులు ఉన్నారనుకోండి అందులో ఒకరిని మాత్రమే చెప్పేది అనుకో లేదా ఒక వస్తువును మాత్రమే చెప్పేది ఉన్న అక్కడ అన్యతమ అంటారు ఇక రెండిట్లో చెప్తే అన్యతర అంటారు ఇక్కడ అన్యతర అధ్యాస అంటారు అంటే రెండిట్లో ఒకటి అంటే ఆత్మదైన చెప్పాలి లేదా అనాత్మదైనా చెప్పాలి ఆత్మయందు అనాత్మధ్యాస చెప్తే ఇది అన్ని తరలోనే వస్తుంది అనాత్మయందు ఆత్మాధ్యాస చెప్తే అన్యతరలో వస్తుంది ఒకదాన్నే చెప్తున్నాం కాబట్టి ఇక రెండింటిని పరస్పరం చెప్తే అన్ని అధ్యాస ఇట్లు అర్థాధ్యాస ఆరు ప్రకారాలుగా ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాం అయితే ఆత్మ యొక్క అధ్యాస అనాత్మని చెప్పినప్పుడు దాన్ని కేవలం సంబంధ్యాస చెప్పాము స్వరూపము చేత అధ్యాస కాదు మరి స్వరూపము చేత అధ్యాస ఆగుటకు దేనిది అవుతుంది అని అంటే జ్ఞానము చేత బాధగుటకు యోగ్యమైనటువంటి వస్తువు అధిష్టానం నందు స్వరూపము చేత అధ్యస్తమై ప్రతీతి అవుతుంది ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక్కడ చాలా మంది తికముక పడతారు చేత బాధగుటకు యోగ్యమైనటువంటి వస్తువు ఉండాలి మరి దానికి స్వరూపము లేనిదై ఉండాలి అటువంటి వస్తువు అధిష్టానం స్వరూపము చేత అనిర్వచనీయముగా ఉత్పన్నమయ్యి కనపడుతుంది అంటే స్వరూపాధ్యాస అవుతుంది ఇప్పుడు రజ్జుయందు సర్పము స్వరూపము చేత వాస్తవంగా లేనేలేదు అత్యంత అభావం నిజమైనటువంటి సర్పమైతే అది స్వరూపం చేత ఉంది అని చెప్తాము స్వరూపం చేత ఉంది అది దానితోని వ్యవహారం కూడా అవుతుంది అంటే అది ఒకవేళ కరిసినా కానీ మనిషి చచ్చిపోతాడు అది స్వరూపం చేత ఉంది కానీ రజు ఎందు సర్పము స్వరూపం చేత ఉందా లేదు లేనిదే అయి ఉన్నది పూర్వము లేదు అధ్యాసక పూర్వము అక్కడ లేదు స్వరూపం చేత లేకుండా ఉన్నదయ్యి అధిష్టానం నన్ను స్వరూపం చేత అధ్యస్థమై ప్రచీతవుతుంది మరి జ్ఞానం చేత బాధ అయిపోతుంది జ్ఞానోత్తర కాలంలో అధిష్టాన జ్ఞానమైన తర్వాత ఏ విధంగా స్వరూపం చేత లేనిదై అధిష్టానం నందు ప్రతీతయిందో జ్ఞానం కలిగిన తర్వాత స్వరూపం చేతనే బాధ అత్యంత అభావం అందుకని జ్ఞానం చేత బాధ ఒకటకు యోగ్యమైన వస్తువుది స్వరూపాధ్యాస అవుతుంది ఆ విధంగా దేహాది అనాత్మ సకల పదార్థాలు గటపటాది పిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఇవన్నీ స్వరూపం చేత లేనివే అవుతున్నావు కాబట్టి పారమార్థిక సత్తా చేత బ్రహ్మవు నందు అత్యంత అభావమున్నాయి అత్యంత అభావం ఉండి స్వరూపము చేత లేనివై ఉండి అధిష్టాన బ్రహ్మవు నందు ప్రతీతి కాబట్టి ఈ సకల దేహాధిక అనాత్మ పదార్థాలన్నీ కూడా ఆత్మయందు లేదా బ్రహ్మ నందు స్వరూపం చేత అనిర్వచనీయోత్పన్నమై కనపడుతున్నాయి కాబట్టి ఇది స్వరూపాధ్యాస అంటారు ఎందుకంటే ఇప్పుడు గ్రంథకర్త మరొక ప్రకారంగా చెప్తున్నాడు అధ్యాస స్వరూపాధ్యాస మరి సంసర్గాధ్యాస అని మళ్ళీ ప్రకారాంతరం చేత చెప్తున్నాడు ఇంతకు పూర్వము అర్థాధ్యాస ఈ భ్రాంతి రూప సంసారము ఐదు ప్రకారాలుగా ఉంది అని ఒక ప్రకారంగా చింతన చేశాము భేదభ్రాంతి కర్తృత్వ భక్తృత్వ భ్రాంతి సంఘభ్రాంతి వికారభ్రాంతి బ్రహ్మభిన్న జగత్ సత్యత్వ భ్రాంతి ఈ ప్రకారంగా ఐదు ప్రకారాలుగా ఉంటుంది అర్థాధ్యాస అని ఒక ఇంతకు పూర్వము అర్థాధ్యాసం ఆరు ప్రకారాలుగా ఉంటుంది అని ప్రకారాంతరం చేత అంటే వేరే ప్రకారం చేత చెప్పుకుంటూ వచ్చాం ఇంకొక ప్రకారం చేత కూడా అధ్యాస చింతన చేయవచ్చు ఏమని స్వరూపాధ్యాస మరియు సంసర్గాధ్యాస అని రెండు ప్రకారాలుగా స్వరూపాధ్యాస దీని దైతుంది అని జ్ఞానము చేత బాధగుటకు యోగ్యమైనటువంటి వస్తువు అధ్యాసకు పూర్వము దీని స్వరూపము లేనిదై ఉండి అధిష్టానం నందు స్వరూపం చేత ఏది అధ్యస్థమై ప్రతీతి అవుతుందో దాని స్వరూపాధ్యాస అట్లా ఏమి ఉన్నాయంటే అహంకారము దేహము మొదలుకొని గటపడాలి సంపూర్ణ ప్రపంచం అంతా కూడా ఆత్మయందు స్వరూపం చేత అధ్యస్థమై ప్రతీతి అవుతుంది ఇది స్వరూపాధ్యాస అందువల్ల ఈ అనాత్మ కూడా స్వరూపం చేత ఆత్మయందు అధ్యస్థమై ప్రతీతి అవుతుంది ఇక సంసర్గా ప్రకారా తరం చేత మళ్ళీ చెప్పుకుంటున్నాం కదా స్వరూపాధ్యాస సంసర్గాధ్యాస అందులో స్వరూపాధ్యాసది ఏందైతుంది అంటే అనాత్మది ఆత్మ ఎందు అవుతుంది ఇప్పుడు సంసర్గాధ్యాస దేంజ్ అవుతుంది అని అంటే బాధగుటకు అయోగ్యమైనటువంటి వస్తువు పూర్వము స్వరూపము చేత విద్యమానమైనటువంటి వస్తువుది కేవల సంబంధాధ్యాస అవుతుంది ఏది ఆత్మది ఆత్మ అధ్యాస అగుటకు పూర్వం కూడా ఉంది కదా పూర్వమే స్వరూపం చేత ఉంది ఇప్పుడు స్వరూపం చేత అనిర్వచనీయంగా ఉత్పన్నం కావడం వల్లే ఆత్మ అది పూర్వమే పూర్వసిద్ధమే ఉంది స్వరూ స్వరూపంచేత మరి జ్ఞానోత్తర కాలంలో అధిష్టాన జ్ఞానమైన తర్వాత బాధగుటకు యోగ్యము కాదు ఏది ఆత్మ అందుకని ఆత్మ స్వరూపం చేత పూర్వసిద్ధమై ఉన్నది మరి జ్ఞానం చేత బాధగుటకు యోగ్యము కాదు అందువల్ల ఎటువంటి ఆత్మ పదార్థంది అనాత్మయందు కేవల సంబంధ అధ్యాస మాత్రమే అవుతుంది స్వరూపంచేత కాదు ఎందుకంటే జ్ఞానం కలిగిన తర్వాత అలిష్టాన జ్ఞానం అయిన తర్వాత ఆత్మ కూడా స్వరూపం చేత నివృత్తి అవుతుందా కాదు కదా అది ఉంటుంది విద్యమానమై ఉంటుంది అందువల్ల పూర్వసిద్ధమైనటువంటి వస్తువు బాధగుటకు కాని వస్తువు దానిది వేరే పదార్థం నందు కేవల సంబంధం యొక్క అందువల్ల ఆత్మది అనాత్మయందు కేవలం సంబంధ అధ్యాస అయింది అంతేగాని ఆత్మ స్వరూపం చేత అధ్యాస కాలే పూర్వంలాగా జోమకాత్యం అట్లే ఉంటుంది జ్ఞానము అయిన తర్వాత ఏ విధంగా దాసాని పుష్పము స్ఫటికము రెండు సన్నిధులు ఉన్నాయి దాసాని పుష్పం పైన స్ఫటికములు పెట్టాము ఈ దాసాని పుష్పము స్వరూపము చేత ఆ స్ఫటికం నందు దాని సంబంధం యొక్క అధ్యాస అయింది సంబంధం ఏది ఆ రంగు తాదాత్మ సంబంధం చేత పుష్పం నందు ఉంది ఆ రంగు స్పటికములో కనపడుతుంది స్ఫటికంలో ఎట్లా కనపడుతుంది స్ఫటికంలోనే సంబద్ధమై ఉన్నట్టు కనపడుతుంది స్ఫటికంలోనే సంబంధమై ఉన్నట్టు కనపడుతుంది ఈ సంబంధము ఆ రక్త వర్ణము లేదు ఆ సంబంధం ఉన్నట్టు వలె ఒకవేళ తీరా దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే అక్కడ స్ఫటికాన్ని కనుక వేరు పక్కకు పెట్టినట్లయితే ఇప్పుడు స్ఫటికం రక్తవర్ణము కనపడది మరియు రక్తవర్ణము స్ఫటికముతో ఇంత దగ్గర సంబద్ధమై ఉన్నట్టుగా ఏదైతే ప్రతీతయిందో సంబంధం ఆ సంబంధం కూడా ప్రతీతి కాదు సంబంధం నివృత్తి అయిపోయింది కానీ దాసాని పుష్పములో రక్తవర్ణానికి ఏదైతే సంబంధం ఉన్నదో ఆ సంబంధం జోంకాత్యం అట్లే ఉన్నది సంబంధి కూడా అట్లే ఉన్నది అది అధ్యాస కాలేదు అయిన తర్వాత ఆ దాసాను నివృత్తి కూడా కాలేదు స్ఫటికములో భాషమానమైనటువంటి సంబంధము నివృత్తి అంతే అట్లా ఆత్మయందు అనాత్మ స్వరూపం చేత అధ్యాస అయితే అనాత్మయందు ఆత్మది సంబంధ అధ్యాస ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఘట అస్థి అన్నాం ఈ అస్తిత్వము ఎక్కడుంది చైతన్యం నందు తాదాత్మ సంబంధం చేత ఉంది ఆ తాళాత్మ సంబంధంది అనాత్మతో ప్రతీతి అవుతుంది అక్కడ ఆ సంబంధం నివృత్తి అవుతుంది కానీ ఆత్మ నివృత్తి అట్లా బుద్ధి ఎందు ఆత్మ యొక్క ఏదైతే జ్ఞానము విశేషణం ఉందో అది అవుతుంది ఆ జ్ఞానము ఆత్మయందు తాదాత్మ సంబంధంతో ఉంది ఎందుకు జ్ఞానం అంటేనే ఆత్మ ఆత్మ జ్ఞానం కాబట్టి ఆడ తాదాత్మ ఉన్నది అభేదం ఉన్నది ఆ అదే అభేద సంబంధంతో జ్ఞానము ఆత్మయందు ఉంది అయితే ఆ సంబంధం యొక్క అధ్యాస అనాత్మయందు బుద్ధి ఎందు అవుతుంది ఆ బుద్ధిని తీసుకొని తెలివి కళ్ళు తెలివి వాస్తవంగా బుద్ధిలో లేదు ఆత్మయందు ఉన్నటువంటి ఆ తెలివి ఏదైతే తారాత్మ సంబంధం ఉన్నదో ఆ తాదాత్మ సంబంధంది బుద్ధితో కలిసి ప్రయత్నితవుతుంది బుద్ధియే తెలివిగల్లది అని ఇట్లా ప్రత్యేక అవుతుంది కానీ వాస్తవంగా ఆ సంబంధం ఏదైతే ఉన్నదో అది అధ్యాస అధిష్టాన జ్ఞానమైన తర్వాత అంటే నేను సచిదానంద స్వరూపుణ్ణి ఈ అనాత్మ దేహాదులు నేను కాదు ఈ బుద్ధి నేను కాదు ఇంద్రియాలు నేను కాదు దేహం నేను కాదు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు తెలివి ఆ బుద్ధిలో ఉన్నటువంటి ఏదైతే ఆరోపిత తెలివి ఉన్నదో ఆ జ్ఞానం ఉన్నదో దాని సంబంధం కూడా నివృత్తం అయిపోయింది అందుకని ఆత్మది అనాత్మయందు కేవల సంసర్గం సంసర్గం అంటే సంబంధందే అధ్యాస అవుతుంది ఆత్మ స్వరూపం చేత అధ్యాస కాదు ఎందుకు అది పూర్వ సిద్ధం ఉన్నది జ్ఞానం చేత బాధ యోగ్యము కానిది అందువల్ల ఆత్మది కేవల సంబంధం యొక్క అధ్యాస కానీ స్వరూపం చేత కాదు దీనికే సంసర్గా ద్యాస అంటారు ఈ విధంగా అధ్యాస ప్రకారాంతరం చేత స్వరూపాధ్యాస మరి సంసర్గాధ్యాస అని రెండు విధాలుగా చెప్పబడుతుంది ఇంతకు పూర్వము మనము ఈ ఆరు అధ్యాసాలు చెప్పుకున్నాం కదా కేవల ధర్మాధ్యాస ధర్మీయ్యాస కేవల సంబంధ్యాస సంబంధి అధ్యాస అన్యోన్య అధ్యాస అన్నితర అధ్యాస చెప్పుకుంటూ వచ్చాం కదా అవన్నీ కూడా ఈ రెండిట్లోనే అంతర్భుతం అవుతాయి స్వరూపాధ్యాస మరి సంసార్గాధ్యాస ఈ రెండిట్లోనే అంతర్భుతం అవుతాయి ఈ ఆరు కూడా అయితే ఈ రెండిట్లు ఏ అధ్యాస దేని ఎందు అంతర్భుతం అయితే స్వరూపాధ్యాసం ఉన్నది సంసార్గాధ్యాసం ఉన్నది ముఖ్యంగా రెండు అధ్యాసాలు మరి పూర్వం అనేక ప్రకారాలు చెప్పుకున్నాం కదా కూడా ఈ రెండిట్లోనే అంతర్భూతం అయితే అంటే మరి అవన్నీ ఏవేవి ఎక్కడ అంతర్భుతం అవుతాయి అని ఒకవేళ మనకు జిజ్ఞాస కలిగినప్పుడు కేవల సంబంధాధ్యాసము ఏదైతే మనం ఇంతకు అది సంసర్గా ద్యాసలో అంతర్భూతం అవుతుంది సంసర్గం అంటే సంబంధం ఆ సంసర్గాధ్యాసలో ఇంతకు ఆత్మ యొక్క అధ్యాస అనాత్మందు ఏదైతే అవుతుందో కేవల సంబంధ్యాస అది సంసర్గాధ్యాసలో అంతర్భూతం అవుతుంది ఇక సంబంధ సహిత సంబంధి యొక్క అధ్యాస ఏదైతే ఉందో ఇది సంసర్గాధ్యాస సహిత స్వరూపాధ్యాస అంటే రెండిట్లో అంతర్భూతం అవుతుంది అనాత్మది ఆత్మ సంబంధ సహిత సంబంధి అంటే అనాత్మ పదార్థము స్వరూపం చేత అధ్యాస అవుతుంది కాబట్టి అక్కడ సంబంధం కూడా ఉన్నది పరి స్వరూపం కూడా ఉన్నది అనాత్మది ఆత్మయందు అన్నప్పుడు ఇక్కడ రెండిట్లో అంతర్భూతం అవుతుంది ఈ సంబంధ సంబంధి అధ్యాస సంసర్గలో మరి స్వరూపంలో ఎనుకో అనాత్మ పదార్థం స్వరూపం చేత అనిర్వచనీయ ఉత్పన్నమే ప్రతీతి అవుతుంది కాబట్టి స్వరూపాధ్యసలో వచ్చేస్తుంది మరి దాని సంబంధం కూడా అధ్యాస ఆత్మతో కాబట్టి అది సంబంధ అధ్యసలో కూడా వస్తుంది రెండిట్లో అంతర్భూ ఉంది సంబంధ సైత ఇక అన్యోన్య అధ్యాసయందు సంసర్గాధ్యాస మరి స్వరూపాధ్యాస ఇక్కడ కూడా రెండు ఉన్నాయి ఎందుకు ఆత్మది అనాత్మయందు అనాత్మది ఆత్మయందు ఒకదాని ఎందు ఒకటి పరస్పర అధ్యాస కాబట్టి అనాత్మయందు ఆత్మది చెప్తే సంబంధ అధ్యాస వస్తుంది ఆత్మ అనాత్మ అనాత్మాధ్యాస చెప్తే స్వరూపాధ్యాస వస్తుంది మరి సంబంధం కూడా వస్తుంది కాబట్టి ఈ అన్యోన్యాధ్యాస రెండిట్లో అంతర్భూతం అవుతుంది సంబంధ సైత సంబంధి అధ్యాస ఒకటి అన్యోన్యాధ్యాస ఒకటి ఇది రెండు కూడా స్వరూపంలో సంసర్గంలో రెండిట్లో అంతర్భూతం అవుతుంది ఇక ఆత్మ యొక్క స్వరూపం అయితే సత్యం కాబట్టి అక్కడ ఆత్మ స్వరూపం సైతం కాదు మరి దాని సంసర్గం దాని సంబంధం మాత్రమే అనాత్మయందు కల్పిస్త ఆధ్యాత్మిక సంబంధము అవుతుంది కాబట్టి అక్కడ కేవలం సంసర్గ అధ్యాసలోనే అంతర్భూతం అవుతుంది ఆత్మ యొక్క అధ్యాస ఇక అనాత్మది పూర్వము స్వరూపం చేత లేదు కాబట్టి అది స్వరూపం చేత అనిర్వచనీయంగా ఆత్మయందు ఉత్పన్నమయ్యి ప్రతీ కాబట్టి అనాత్మది ఆత్మయందు అది స్వరూపాధ్యాశలో వస్తుంది అందువల్ల ఈ అన్యోన్యాధ్యాసలో రెండు కూడా ఉన్నాయి ఆత్మది అనాత్మయందు చెప్తే సంసర్గాధ్యాస ఆత్మయేందు అనాత్మది చెప్తే స్వరూపాధ్యాస ఇట్లా అన్యోన్యా రెండు ఉన్నాయి ఆత్మది అనాత్మయందు అనాత్మది ఆత్మయందు రెండు ఉన్నాయి అన్యోన్య కాబట్టి ఈ రెండు కూడా రెండు అధ్యాసల్లో స్వరూపంలో సంసర్గంలో రెండిట్లో అంతర్భూతం అవుతాయి ఇక భేదభ్రాంతి మొదలైనటువంటి ఐదు ప్రకారాలు ఏదైతే భ్రమ ఉన్నదో అవన్నీ సంఘభ్రాంతికు చోడికే సంఘభ్రాంతి ఏదైతే ఉన్నదో అలా భేదభ్రాంతి కర్తృత్వ భక్తృత్వ భ్రాంతి సంఘభ్రాంతి వికారభ్రాంతి మరియు బ్రహ్మభిన్న జగత్ సత్యత్వ భ్రాంతి ఇవన్నీ ఐదు చెప్పుకున్నాం కదా అందులో సంఘభ్రాంతి విడిచిపెట్టి మిగతా నాలుగన్ని కూడా స్వరూపాధ్యాసలో అంతర్భుతం అవుతాయి ఇక సంఘభ్రాంతి ఏదైతే ఉన్నదో అది సంసార్గాధ్యాసలో అంతర్భుతము అవుతాయి ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి అధ్యాసాలన్నీ కూడా ఈ రెండిట్లోనే అంతర్భుతం అవుతాయి సంసార్గాధ్యాస మరియు స్వరూపాధ్యాస ఈ రెండిట్లోనే అంతర్భుతము అవుతాయి అని సకల అధ్యాసాలన్నీ కూడా ముఖ్యంగా దేనులో అనుశృతమై ఉన్నాయి అని అంటే కేవలం అన్యోన్య అధ్యాస అని చెప్పబడింది సకల అధ్యాసాలు ఇంతవరకు ఏవి అయితే చెప్పుకున్నామో ఐదు ప్రకారాలు కేవల సంబంధ ఇత్యాది ఆరు ప్రకారాలు మరి సంసర్గాధ్యాస స్వరూపాధ్యాస ఇవన్నీ ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మొత్తానికి మొత్తం ఒకే అధ్యాసలో వచ్చేస్తాయి అన్యోన్య అధ్యాస అన్ని అధ్యాస అంటే పరస్పరం నందు పరస్పరం యొక్క అధ్యాస దాని ఏందే దీనియందు అంటే అనాత్మది ఆత్మయందు ఆత్మది అనాత్మయందు అన్ని అధ్యాస ఒక్కటే ముఖ్యంగా జగత్ గురు చెప్పారు అయితే ఆత్మ మరియు అనాత్మల యొక్క పరస్పర అధ్యాస ఎట్లవుతుంది అని మళ్ళీ విశేష జిజ్ఞాస కలిగినప్పుడు ఆత్మయందు మనము అనేక విశేషణాలు చెప్తాం కదా సత్తు చెత్త ఆనందము మరియు అద్వైతము అని ఈ విధంగా చెప్తాం కదా ఆ అన్యోన్య అధ్యాసం కూడా ఆత్మది అనాత్మయందు అనాత్మది ఆత్మయందు ఎట్లయింది అంటే చెప్తున్నాడు ముఖ్యంగా నాలుగు ధర్మాలని తీసుకొని చెప్తున్నాడు ఆత్మలో సత్తు చిత్తూ ఆనందము అద్వైతము నాలుగు ధర్మాలు ఉన్నాయి విశేషణాలు అయితే అనాత్మలో కూడా నాలుగు చెప్పుతాము దానికి విరుద్ధంగా అసత్తు జడము దుఃఖము ద్వైత పన ఈ నాలుగు ధర్మాల ఈ పరస్పరము ఇవి ఒకదానియందు ఒకటి ఎట్లా అధ్యాసైనవి చెప్తున్నాడు అనాత్మలో ఉన్నటువంటి దుఃఖము మరి ద్వైత పన ఆత్మయందు అధ్యాసయ్యి ఆత్మ యొక్క ఆనందాన్ని ఈ అనాత్మ యొక్క దుఃఖం కప్పేసింది ఆత్మ యొక్క అద్వైతత్వాన్ని అనాత్మ యొక్క ద్వైత పన కప్పేసింది అందువల్ల ఆత్మ ఆనందరూపం ఉన్నదని అద్వితీయం ఉన్నదని తెలియడం లేదు లోకలోకం లోకులకు ఆత్మ అద్వైతము ఒకటే అని తెలియడం లేదు ఎందుకు ఆత్మ నానత్వమే గోచరిస్తుంది జీవులకు కానీ ఆత్మ ఒకటే అనేది జ్ఞానం ఉన్నదా లేదు కానీ వాస్తవంగా స్వరూపం చేత ఆత్మ ఒకటే ఉంది అద్వితీయం ఉన్నది కానీ ఆ అద్వితీయత్వము ప్రతీది కావడం లేదు ఎందుకు అధ్యాస జీవులకు ఈ ద్వైత ప్రపంచంలో ఉన్నటువంటి ద్వైత అద్వైతత్వాన్ని కప్పేసి ఆత్మ అద్వైతం అనేది ప్రత్యేక కావడం లేదు ఆ ఆత్మలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అది అనాత్మలోని దుఃఖం చేత కప్పబడింది అనాత్మలో దుఃఖం సంపూర్ణ దుఃఖ అనాత్మంతా ఈ దుఃఖ అనాత్మ ఆత్మయస్థమయ్యి ఆనందమును కప్పేసి నేను దుఃఖిని అంటున్నాడు చూడండి అనాత్మలో ఉన్నటువంటి దుఃఖిత్వము ఆత్మయ నేను దుఃఖిని అంటున్నాడు స్వరూపం చేత ఆనందరూపుడు ఉన్నాడు పూర్వంగా మనం ఇదివరకు స్వానుభావ దర్శనం చెప్పుకున్నాం కదా ఆ మాయ ఆత్మలో ఉన్నటువంటి సత్తు చిత్తూ కప్పదు ఆనందంశాన్ని కప్పింది అంటా మాయ తత్కాల్యమైనటువంటి ద్వైత ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖము అనేటువంటి ధర్మం వచ్చి ఆత్మ మీద ఆత్మ యొక్క ఆనందాన్ని కప్పేసి నేను దుఃఖిని అంటున్నాడు జీవుడు అందుకే కదా సుఖం కోసం ప్రాపులాడుతున్నారు జీవులందరూ ఈ విధంగా అనాత్మది ఆత్మ ఎందు అధ్యాసే ఇక ఆత్మ యొక్క ధర్మాలు సత్ ఆర్ చిత్ సత్యము మరియు చిత్వము ఈ రెండు అనాత్మయందు ఆరోపింపబడి ఆ అనాత్మ యొక్క అసత్తును మరియు జడమును కప్పిస్తున్నాయి ఎట్లా అనాత్మ దేహాధిక ప్రపంచము అసత్తున్నది సత్యం కాదు కానీ జీవులకు ఈ దేహాధిక ప్రపంచమే సత్యము అనేటువంటి భ్రాంతి అయింది ద్వైతవాదులందరూ ఏమంటున్నారు ప్రపంచం సత్యము అంటున్నారా లేదా అలాగే సత్యత్వ భ్రాంతి అయ్యింది అనాత్మయందు ప్రపంచం నందు ఎట్ల అయ్యింది ఆత్మ యొక్క సత్యత్వము అనాత్మయందు ఆరోపింపబడి అనాత్మ అసత్తును కప్పేసి ఆత్మ యొక్క సత్తనే వచ్చి అందుకని ఈ అసద్పమైనటువంటి జగత్తు సత్యముగా తోస్తున్నది జీవులకు అందుకే ఈ దేహాదిక ప్రపంచం సత్యం ఉన్నది అని భ్రాంతి చెంది జీవులు ఈ ప్రపంచంలో మోహితులవుతున్నారు ప్రపంచం సత్యత్వ బుద్ధి భ్రాంతి చేత కలిగింది ఎక్కడిది సత్యత్వం అని అంటే ఆత్మ యొక్క సత్యత్వము వచ్చి అనాత్మ యొక్క అసత్తును కప్పేసి అనాత్మనే సత్తు సత్యము అని చూపెడుతుంది అట్లే ఆత్మలో ఉన్నటువంటి చిత్ ఏదైతే ఉందో చైతన్యం అది కూడా అనాత్మైనటువంటి బుద్ధి ఎందు ఆరోపింపబడి ఈ బుద్ధియే తెలివి కళ్ళది నేను తెలివి కల్లోని నేను పండితుణ్ణి నేను విద్వాన్ అని నేను జ్ఞానిని అంటాడు ఈ జ్ఞానం ఎక్కడిది అంతఃకరణంలో ఉందా వాస్తవంగా లేదు అంతఃకరణంలో జడత్వం ఉన్నది ఆ జడత్వాన్ని ఆచ్ఛాదనం చేసి ఆత్మ యొక్క జ్ఞానం వచ్చి ఆ జడమైనటువంటి ఆ అంతఃకరణంనే జ్ఞాన రూపముగా ఉన్నట్టుగా చూపెడుతుంది ఈ విధంగా ఆత్మ యొక్క సత్తు చిట్టు అనాత్మ యొక్క అసత్తు జడమును కప్పేసింది ఆరోపం చేత అనాత్మ యొక్క దుఃఖిత్వము మరియు ద్వైతత్వము ద్వైత పన్న ఇవి రెండు వచ్చేసి ఆత్మ యొక్క ఆనందాన్ని మరియు అద్వైతాన్ని కప్పేసింది ఈ విధంగా పరస్పరము ఆత్మ యొక్క అధ్యాస అనాత్మయ్యింది అనాత్మ యొక్క అధ్యాస ఆత్మయంగా అయింది సరే మిగతా